తుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి పునరుత్డు రండి మనహృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించదము రాధించదమో ఆరాధనా ఆరాధనా ఏ సయ్యకే ఈ ఆరాధనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు రాజులకే లారాజు ఆ ప్రభులే పూజి చేదం హల్లీలు హలియాలు ఫలి సత్యవరూ సర్వాధికారి సర్వాంతర్యామీ మంచి కాపరీ వేలాది సూర్యులా కాంతిని చెందిన మహిమా గలవాడు మా దేవుడు ఆది రండి మన హృదయాలను ఉత్సాహగానములాతో ఆ దేవదేవుని ఆరాధించదమో ఆరాధించదమో ఆరాధనా ఆరాధనా ఆ ప్రభువుకే ఈ ఆరాధనా పరిశుద్ధుడు Karishudhu, man devudhu, ati frishtudhu, rājulakir, rājājū, Aaprahūne pūjīnche dam, hallelujah, hallelujah, hallelujah, hallelujah. Hallelujah rajulaki rajaju aa prabhu ne poojinchidam hallelujah hallelujah hallelujah hallel Thank you, sir. Tandri nisthu tin chedhamu Parma Tandri nisthu tin chedhamu Tandri nisthu tin chedhamu Parma Tandri nisthu tin chedhamu కొత్త నాట్యముతో తండ్రినిస్తుతించెదము కొత్త పాటలతో నాట్యముతో తండ్రినిస్తుతించేదము పరమ తండ్రినిస్తుతించేదము తండ్రినిస్తుతించేదము పరమ తండ్రిని స్థుతించెదము చీకటిలో ఉన్నా నన్ను వెలుగు మార్గముల్లో నడిపించినాడే చీకటిలో ఉన్నా నన్ను వెలుగు మార్గముల్లో నడిపించినాడే wantariga unananno wantariga unananno thana prakana unchutunade thana prakana unchutunade lalalala lalalala lalalala lalalala lalalala tandrini stutinchadano పరమ తండ్రిని స్తించదను తండ్రిని స్థుతించదను పరమ తండ్రి స్థుతించదను నన్ను బలపరచు క్రీస్తు వలన నేను ఏమైనా చేయగలను నన్ను బలపరచు క్రీస్తు వలనా నేను ఏమైనా చేయగలను దివరాత్రి ప్రార్థించి దివరాత్రి ప్రార్థించి విజయాము పొందెదను విజయాము పొందెదను లాల లాల లల్లల్లాల లల్లల్లాల లల్లల్లాలలా తండ్రినిస్తుతించెదము పరమ తండ్రి నిస్తుతించెదను తండ్రి నిస్తుతించదను పరమ తండ్రినిస్తుతించెదను ఏసుని మోయుచున్నా రథముగా నేను మారెదను చున్నా రథముగా నేను మారెదను ఇసు నుండి నన్ను వేరు చేయలేరు ఇసు నుండి నన్ను వేరు చేయలేరు పట్టుకున్నాడు నా యసునన్ను పట్టుకున్నాడు లాలల్ల లాల లాల లల్లాలలా తండ్రిని స్థుతించెదము పరమా తండ్రిని స్తించదను తండ్రిని స్థుతించెదను పరమాతండీ నిశృతించెదను పరలోకం వెళ్ళినను ఏ సు అందాన్ని రచించదను పరలోకం వెళ్ళినను ఈ సుగందాన్ని రచించేదను ఏసయ్యాకు పోదండవేదును ఏసయ్యాకు పోదండవేయున్ కౌగలించి ముద్దులు పెట్టేదన్ కౌగలించి ముద్దులు పెట్టేదన్న లల్ లాల లాల లల్ తండ్రినిస్తుతించదను పరమ తండ్రినిస్తుతించెదను తండ్రినిస్తుతించెదను పరమ తండ్రినిస్తుతించెదను కృత పాటలతో నాట్యముతో తండ్రినిస్తుతించదను కృత పాటలతో ట్యముతో తండ్రినిస్తుతించేదము పరమ తండ్రినిస్తుతించెదను తండ్రినిస్తుతించెదను పరమ తండ్రినిస్తుతించేదను అలాలు ప్రేజ్ రాడు సిస్టర్ మహిమానికే ప్రభు ఘనతనికే ప్రభు మహిమా ప్రభు ఘనతని కే ప్రభు స్ మహిమా ఘనత ప్రభావ నీకే ప్రభు మహిమతలు ప్రభావ ముని ప్రభు మహిమని ప్రభు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ప్రభునకే ప్రియేసు ప్రభునకే నాయప్రభునకే ప్రియేసు ప్రభునకే మహిమనికే ప్రభు సమీపించరాని తేజస్సునందో వసీంచు పరిశుద్ర ప్రేమల దేవ కృతపల తండ్రి దేవా ప్రభ నీకే లెక్కలేని వందనా ప్రభా కృతజ్ఞత స్థుతులు స్తోత హళడి రజ పరిశుద్ర వ సర్వశ తర్వాధికారి నీకే వందనాల ప్రభ జీవంగల దేవా నీకే వందనాల తండ్రి దేవా ప్రభ మమ్మల్ని నందని రక్షించుకున్నందుకు నీకు వందనా ప్రభ మా ప్రతి పాపాన్ని శాపాన్ని రక్తం కడిగి వేసే ప్రభా మమ్మలని ప్రభ నీ యొక్క బిడగా స్వీకరించుకున్నందుకు నీకు లెక్కలేని వందనా ప్రభ దేవాసూ ప్రభ మరి వాక్యం చేత ప్రభ మీరే మాతో మాట్లాడండి దివస్థిరమైన మంచు మాకు దయచేయండి ఇదే వాయిచ ప్రభావ మాత్మీయమైన చూడని మా ఆత్మీయమైన కళ్ళని ఏచుకృష్టి నామంలో స్వస్థపరచం ప్రభావ మా నోటిని తాకి ముట్టి నోట్ల ప్రభావ నీ యొక్క జీవం వైన మా నోట్లో పెట్టమని ప్రార్థించడం తండీ ప్రభావ మరి మీరే సహాయపడి ముందుకు నడిపించమని ప్రార్థించడం నీ యొక్క పరిశుద్ధాత్మజత మా అందరికీ నడిపింపు దయచేయమని ఏచకృష్ణ నామంలో ప్రార్థించడం తండీ హోవయందు నమ్మిక ముంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోనుకుండ వలె నుందురు అయితే ఎహోవయందు నమ్మిక ముంచిన వారు ఆ కదలకుండా నిత్యము నిలుచును సియోనుకుండ వలె నుందురు మనము దేవుని నమ్మినాక మన జీవమైన దేవుడు యేసుప్రభుని ఆయన మనం నమ్మినాక ఆ మనం ఎట్లుండాలంటే నమ్మికంగా ఉండాల అంటే దేవుడు ప్రతి రోజు మన పరీక్ష ఎవ్రీడే మనకు పరీక్ష అనేది ఉంటుంది మన లైఫ్ లో సో ప్రతి పరీక్షలో మనం విజయం పొందాలా అంటే నమ్మకం ప్రతి విషయంలో చిన్న దాంట్లో నుంచి దేవుడు అన్నిట్లా మనము కరెక్ట్గా ఉన్నామా లేదా అని ఇవన్నీ దేవుడు సరిదూక్తూ ఉంటాడు కదా అంటే ఈక్వల్ ఎట్లా చూసినా మనం ఈక్వల్ గా ఉండాలా కానీ ఆ ఈక్వల్ అనేది బ్యాలెన్స్ కిందికి మీదికి ఉంటే అది ఈక్వల్ గా అనిపించదు సో అలాగే మన లైఫ్ కూడా ఎట్లుందంటే ఒకసారి కిందికి పోతుంటది ఒకసారి మీ దిక్కి వెళ్తుంటది అట్లా పాడుతుంటాము లేస్తుంటాము కానీ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉండగలుగుతామా అని ఆ విశ్వాసంలో దేవుడు మనకి పరీక్ష పెడుతుంటాడు సో ఆ నమ్మకంలో అంటే మనకు దేవుని పట్ల నమ్మకం ఉంది అన్నీ ఉన్నాయి విజయం పొందుతున్నాము అని ముందుకు ముందుకు ఎట్లా ఆత్మీయమైన స్టేజ్ లో స్టెప్ బై స్టెప్ మనం గ్రోత్ అవుతాం కానీ దేవుడు ఏమంటుందంటే చివరి దినంలా విశ్వాసంలో ఎవరైనా కనుగుందిరా విశ్వాసంలో ఎవరైనా నిలబడతారా అని దేవుడు అన్నాడు కదా లాస్ట్ డేసెస్లలో చాలా మంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు స్థిరంగా ఆయన మీద నమ్మకం కలిగిన వారిని ఎందుకు ఏదైనా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా మనకి కొన్ని విషయంలో డౌట్స్ వస్తుంటాయి బాధపడుతుంటుంటాము ఇది అవుతుందా కాదా అని మనం దేవుని మీద దేవుని బిడలమై ఉన్నాము స్థిరంగా ఆయన మీద మనం నమ్మకం పెట్టుకుంటే స్టాండర్డ్ గా మనం ఎట్లుంటామంటే ఎల్లప్పుడూ ఆయన మీదనే ఆధారపడి ఉంటాం కాబట్టి మనకు అలాంటి డౌట్స్ అనేది రాదు ఎక్కడ మనం కాంప్రమైజ్ కాము ఎందుకంటే ఒకటే దేవుడు నన్ను నిలబెడతాడు నాకు విజయం ఇస్తాడు వర్త నేను కేవలం నమ్మకం పెట్టుకున్నా నాకు దేవుడు సహాయపడతాడు అన్నప్పుడు ఒకటేసారి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది కదా అంటే నమ్మకంతో మనం ప్రార్థన చేస్తే ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ అవుతాయి అందుకే ఆయన ఏమంటాడు కదలక నిత్యము నిలుచును అని అంటుంది సో దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క తోడు మనకి ఎళ్ళకాలం వస్తూనే ఉంది ఆయన కృప ఎల్లకం మనం నింబడం ఉంటేనే ఉంది అందుకే స్థిరంగా ఆయన ఇచ్చిన కృప ఎట్లా శాశ్వతమైనది కదా ఆయన కృపలో మనం అంతా భద్రపరచబడిన అందుకే నిత్యం ఆయనలో మనం నిలుస్తున్నాము ఎట్లా నిలుస్తున్నామంటే దేవుని యొక్క వాక్యం చేత దేవుడు ప్రతి దాంట్లో ఆయన ఏది ఇచ్చినా అన్నిటికీ థ్యాంక్స్ గివింగ్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోవడము అన్ని కాత్మ దేవుని ఎందుకు నడిపించడము అట్లా మనం ఒక్కొక్క స్టేజెస్ లో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం వెళ్తుంటే దేవుడు మన యొక్క ఎందుకంటే దేవుడు కదా ఆ బండ మీద కట్టుకున్న వారు ఎప్పటికీ పడిపోకుండా స్థిరంగా ఉండిపోతారు స్టెబుల్ గా సో అలాగే మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే కదలకు నిత్యము నిల్చును సియోను కొండ వాళ్ళని ఉందరు సో గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఏది వచ్చినా మనం భాయపడకుండా మరి సియోను నిలబడి కేకలు వేసే వారి లాగా తయారు దేవుడు ఆ విధంగా మనము ఉండగలుగుతాము రెండో వచనంలో చూసుకుంటే ఎరుశలీము చుట్టూ పర్వతముల చుట్టూ ఎహువా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును చూడండి ఎరుశలీము చుట్టూ పర్వతముల చుట్టూ ఆ ఎరుకో గోడలో దేవుడు ఏమంటాడు ఏడు సార్లు తిరగండి ఒక్కసారి కేక వేయండి అని చెప్తారు కదా ఎరుకో చుట్టూ తిరిగాను సో వాళ్ళు ఎట్లా విశ్వాసంగా అన్నిట్లో వాళ్ళు విజయం పొందున్నారు మరి లాస్ట్ మూమెంట్ లో ఏం చేస్తారు దేవుడు చెప్పిన మాట సెవెన్ టైమ్స్ తిరిగి వాళ్ళు కేక వేసినాక ఆ గోడ కూలిపోయింది అంటే శత్రులు మనల్ని చుట్టుకోవడానికి వచ్చిన దేవుడు అంట మనల్ని వదలడు అని అంటుండడు ఎరిచల్ము చుట్టూ పర్వతంలో చుట్టూ ఏహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును కదా దేవుడు మన చుట్టే ఉంటాడు మనతోటే ఉంటాడు ఎందుకంటే ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటే ఆయన మీద మనం విశ్వాసం కలిగి నడుచుకొని ఎప్పటికీ అంట మనము ఆయనే మనల్ని హత్తుకొని ఉంటాడు ఆయన మనల్ని హత్తుకుంటాడు మనం కూడా ఆయనను హత్తుకొని జీవించాల అప్పుడే కదా తండ్రి బిడల సహవాసం అనేది ఉంటుంది అందుకే దేవుడు అంటుండడు ఇప్పటికీ ఎలాంటి కష్టం వచ్చినా మనకి ఎంతమంది శత్రువులు వచ్చినా ఏది వచ్చినా సమస్య వచ్చినా వాటన్నిటి మీద విజయం ఇవ్వడానికి దేవుడు మనకి హత్తుకొని ఉంటా అంటుంది మన అంటే మన దగ్గరే ఉంటా అంటుంది దేవుడు ఇంకా ఎందుకంటే చాలా మంది ఎట్లుంటారంటే మన క్రైస్తవులలో చూసుకుంటే ఆ కొంచెం సేపు దేవుడు దేవుడు అని అంటారు అవసరం తీరినాక దేవుని మర్చిపోతారు కానీ దేవుడు మనల్ని మరవడు ఆయన అంటుంది కదా మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని అంటున్నాం మనము ఆయనను మర్చిపోయినా ఆయనే మనల్ని మరవడు ఆయన మనల్ని గట్టిగా పట్టుకొని ఉంటా అంటున్నాడు మన చుట్టూ ఉంటా అంటున్నాడు ఒకవేళ మనం వినకపోయి ఉంటే ఒకవేళ ఇజ్రాయల్స్ ప్రజలు ఆత్మీయమైన ఇజ్రాయల్ ప్రజలే కానీ ఆయనే చెప్పిన మాట వినకపోయి ఉంటే ఆయన బాధపడితే దుఃఖించి ఆయన ఏం చేశాడంటే శిక్ష పెడతాడు ఆయన ఒక సమస్య మనకు పెడతాడు ఆ సమస్యలో విజయం విజయం అనేది మళ్ళీ ఆయనని అంటే ముళ్ళు ఆయననే పెడతాడు ముళ్ళు ఆయననే తీసడం ఎందుకంటే తనని వదిలిపోవద్దు ఏసు ప్రభు మన తండ్రిని మనం మర్చిపోవద్దు అనేసి ఆయన మనకి జ్ఞాపకం చేశాడు కదా పౌలకి కూడా ఆ కడుపుకి ఒక ముళ్ళు పెడతాడు దేవుడు కానీ అది ఆయన కృప ద్వారానే ఆయన కృప ఇచ్చింది కాబట్టి అది ఒకవేళ ముళ్ళు లేకపోయి ఉంటే గర్వం రావచ్చుము మనుషులకి ఆ అది దేవుడు ఇంకా అంటే ఒక్కొక్క వాళ్ళు మాట్లాడుతుంటారు కదా ఎందుకంటే ఇలా రేపు జరిగేది అది అన్యాయం జరుగుతుంది అపవిత్రత జరుగుతుంది సో గర్వం అనేది కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆ స్పిరిట్ అని ఇక్కడ మనకు తెలిసిపోతుంది అన్న కూడా మనం చెప్పినాడు కాబట్టి మనం ఎట్లా అంటే అంచులంచులుగా ఆయనలో ఎదగాల ఆయన విశ్వాసంలో మనం ఉండాలా స్థిరంగా మనం ఉండాలా అంటే ఎప్పుడు మన దేవుణ్ణి పట్టుకొని ఉండాలా ఆయన మర్చిపోవద్దు మనము కదా అంటాం కదా దేవాన్ని నేను మర్చిపోమా అంటే తక్షణమే మర్చిపోతారు ఆయన వాక్యాన్ని మర్చిపోతారు ఆయన అదే అంటున్నాడు మీరు నన్ను మర్చిపోయిన నేను మిమ్మల్ని విడవను ఎడవ బాయను దేవుడు కదా అందుకే ఆయన ఎల్లప్పుడు మనల్ని పట్టుకొని ఉంటాడు కాబట్టి ఆయన మన శిక్ష పెడతాడు ఆ శిక్ష పెట్టినప్పుడైనా ఆయన నతుకొని ఉంటాం ఇప్పుడు జ్వరం వచ్చింది జ్వరం రాగానే దేవా దేవా దేవా అంటాం ప్రార్థన చేస్తాం మంచిగానే కొన్ని రోజులు దేవుని పట్టుకుంటాం మళ్ళా వదిలేస్తాం అట్లా చేస్తారు మనుషులు ఆ గుణాలే అలాంటివి కానీ దేవుని స్థిరంగా మనం నమ్మి ఉంటే ఆ మనకు నా దేవుడు నాకు ప్రతి విషయంలో సహాయపడతాడు సంతోషంలో ఉన్నప్పుడే కానీ ఆనందంలో ఆనందంలో ఉన్నప్పుడే కానీ దుఃఖంలో ఉన్నప్పుడే కానీ ఏ విషయంలో ఉన్నప్పుడే కానీ ఆయన మనల్ని వదిలిపోన చెప్తున్నాడు అందుకే ఆయన నిత్యం మన చుట్టే ఉంటా అని మరి అంత గొప్ప దేవుడు మన మనమన్న ఒక టైంకి మర్చిపోతాం కానీ ఆయన మాత్రం మనం మళ్ళా మరవడు ఎందుకంటే ఆయన తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను కదా ఇర్మియాలో అలాగే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇలాంటి సహవాసము ఇలాంటిది అవకాశం మనకి ఇచ్చిండు ఒకవేళ ఆయనలో ఆయన అంటారు ఎంతమందిని అనుగ్రహిం అనుగ్రహింపబడి ఉన్నారో వాళ్ళంతా ఆయనలో ముద్రింపబడిన కదా దేవుడు ఎంతోమంది సెలెక్ట్ చేసుకుంటారు కానీ అందులో ఏర్పరచబడిన వారు కొంతమంది ఆ కొంతమందిలో మన మున్నామాలు చెక్ చేసుకోవాలా అందుకే నిత్యము ఆయన నిలబడాలా స్థిరమైన మంచు కలిగి ఉండాలా స్టెబుల్ గా ఉండాలా ఆయన ఎట్లంటే శ్రీవుని పర్వతం మీద నిలబడి మన కేక వేసేవారిలాగా ఉండాలా ఇంకా ఇక్కడ ఏమని చెప్తుండడు పాపం చేయుటకు తమ చేతులు చేపకుండున్నట్లు భక్తిహీనులు రాజదండము నీతి మంతులు స్వాశ్వము మీదైన చూడండి నీతి మంతులు పాపం చేయుటకు చేతులు చేపద్దు అని అంటుంది దేవుడు అంటే నీతి మంతులు అంటే గోపజనం వీళ్ళు ఏం చూస్తారంటే సగం ఉంటారు సగం అబద్ధంలో ఉంటారు సత్యం రంగం సత్యం వెళ్తారు కానీ దేవుడు సత్యంలోనే ఉండమంటుంది మళ్ళీ నువ్వు అబద్ధం వైపు ఎందుకు చూస్తున్నావు అటువైపు నువ్వు చేతులు పెట్టకు చెప్తున్నాడు అలాంటి వాళ్ళు వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకో సత్యం ఎక్కడైతుందో అక్కడ నువ్వు పరగెత్తు అని దేవుడు చెప్తున్నాడు కానీ ఆ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని నమ్ముతారు దేవుని కోసం అంత తెలిసి కూడా ఎవ్రీథింగ్ తెలిసి కూడా చెప్తుంది కదా ఇప్పుడు మతదేశ వార్తలు వీటి చూసుకుంటే పరిశ్రయులు సదుకాయలు మళ్ళీ శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారు ధర్మశాస్త్రం అంతా చదివిన ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు చేసినారు పాపం చేయడానికి చేతులు చాపేశారు వాళ్ళు ఎట్లా అంటే మాటల ద్వారా వాళ్ళ నాల్కే ద్వారా వాళ్ళు ఎంతో తప్పులు చేస్తున్నారు కదా పరిశ్రమలో సదకాలు దేవునికి ప్రతి విషయంలో వాళ్ళు ప్రశ్న వేసిస్తారు అని చేస్తారు ఇది మనకు తెలిసిందే కానీ దేవుడు ఇక్కడ ఏమంటుడు మరి నీతి యోబు జీవించిన మరి యోబు నీతిమంతులాగా జీవించినాడు దేవుడు అక్కడ ఒప్పుకుంటారు కదా అయితే యోగు మంచితనంగా ఎవ్రీథింగ్ లో జీవించడు ఆయన పాపము చేయకుండా ఎట్లా అంటే ఎప్పుడైతే దేవుని అయితే అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త ఆయనకి ఎన్నో శోధనలు వచ్చినాయి ఎన్నో కష్టాలు అన్ని వచ్చినాయి కానీ ఆయన దేవుని వదలలేదు కదా ఒకవేళ అలాంటి కష్టాలు మనకు ఉంటే మనం కదా ఏం దేవుడు నాకు సాయం చేయలేదు కొంతమంది అంటారు ఇలా అంటారు అబ్బాయి దేవుడు చూస్తున్నాడు కానీ ఏం చూస్తున్నారు ఇలా చనుగుతారు గునుకుతారు నేను విన్నా అందుకే దేవుడు ఏమంటుడు నీతిమంతులు అంటే పాపం చేటకు చేదులు చాపకూడదు అని చెప్తున్నాడు కదా ఒకవేళ భక్తిహీనత ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు రాజధాని నీతిమంతులు శ్వాసం అంటే దేవుని యొక్క బిడలమై మనం ఉన్నాక మళ్ళీ మనం తప్పు చూడడానికి ఎలా మంచి వస్తుంది అందుకే తప్పు చేయకుండా జాగ్రత్త ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ అక్కడ ఉంది మనకు టెంప్ట్ అవుతుంటది తీసుకో తీసుకో తీసుకో అని టెంప్ట్ అవుతుంది కానీ మనం స్థిరంగా దేవునిలో నిలబడి నాటబడిన వారిని ఎంత అటెంప్ట్ చేసినా అక్కడ పోయి ఆ గోల్ని టచ్ చేయలేకపోతాం ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు గదిస్తుంటది దేవుని యొక్క పరిశుధాత్మ మనలో ఉండి దాన్ని ముట్టద్దు ముట్టద్దు అని కదా అదే రీతిగా మరి దేవుణ్ణి నిజంగా ఆయన ఆత్మీయంగా విశ్వాసం కలిగి ఆయన్ని మనం గట్టిగా పట్టుకొని ఉంటే ఎలాంటి శోధన నుంచి విజయం పొందుతామని ఇక్కడ చెప్తుంది కదా అలాంటి అవకాశాలు మనకు వచ్చి ఉంటే కూడా వాటికి వెళ్ళొద్దు కదా చాలా మంది అంటారు రామంటు కొంచెం వెళ్ళి టైం పాస్ చేద్దాం అటెళ్ళే టైం పాస్ చేద్దాం అంటే అంటే కాంప్రమైజ్ కావద్దు అని చెప్తున్నాడు దేవుడు ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్త పడి నడుచుకోమని ఇక్కడ చూడండి నాలుగో వచ్చిన యహూవా మంచి మేలు చేయము యథార్థ హృదయము మేలు చేయము యథార్థ మేలు చేయము చూడండి మంచి వారికి మేలు కలుగుతుంది ఎప్పటికైనా కలుగుతుంది మంచి వారికి మేలు కదా యథార్థత హృదయం కలిగి జీవించాలా నిష్కాపటమైన మనస్తత్వం మనకు ఉండాలా కదా పౌరులు నిష్కపటమైన మనస్తత్వం ఉంటది అది దానికి తిననికి గింజలు వేసినప్పుడు కూడా అది స్వార్థంగా ఒకతే తినదు అది పిలుస్తుంది ఇంకా పది మంది పిలుస్తుంది అందరం కలిసి తిందం రాను అట్లా అంటే అది నిష్కాపటమైన మనస్తత్వం కదా మనసులో ఏది ఉండదు యథార్థతగా ఉంటది సో అలాగే ఆ సింబలిక్ లో చూసుకుంటే అట్లా మనుషులు కూడా యథార్థతగా ఉండాలా జీవించాలా అట్లాంటి వాళ్ళకే మేలు కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే తమ వంకర త్రోవలో తొలగిపోయిన వారికి పాపము చేయు వారితో కూడా ఏవో కొనిపోవును ఇజ్రాయేల్ మీద సమాధానము ఉండు సమాధానం సమాధానమును గాక అని ఇక్కడుంది అంటే తమ వంక త్రువ్వలో వంక త్రువ్వలో పోయేవారు ఎవరు పరిశ్రయలు సర్దుకాయలు అంటే సర్పం తేలు ఇలాంటి గుంపులు ఏం చేశారంటే మొత్తం వంక ఉంటారు అలాంటి వాళ్ళతో కలిసి తిరిగితే అలాంటి గుణగానే వస్తాయి కాబట్టి దేవుడు ఏం కొన్ని రోజులు చూసి వీళ్ళు ఇంకెంత చెప్పిన బీన లేరని చెప్పేసి సర్పం తేలు ఎవరైతే ఉన్నారో ఆ గుంపులో వీళ్ళని కూడా దేవుడు నూకేస్తానంటున్నాడు ఎందుకంటే ఆ పలాన వ్యక్తి ఈ తప్పు పని చేసినడు అన్నప్పుడు మనం హెచ్చరించాలా నువ్వు తప్పు పని చేసినా ఇది సరైనది కాదు అని ఏ లేదు నువ్వు తప్పు పని చేసినా ఏం గడ్లని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే రెండు దిక్కులు మాట్లాడేవాళ్ళు ఇటు అటు ఇటు అటు అలాంటి వారితో సహవాసం చేస్తే కూడా దేవుడేమంటున్నావు అలాంటి వారి దగ్గరికి పంపిస్తాం అందుకే అంటున్నాను తమ వంకృవలో తొలగిపోయిన వారికి పాపం చేయు కూడా ఏవా కొనిపోవును చూడండి ఎవరైతే ఆ వంకృవలు పోకుండా ప్రతి దాంట్లో ఆ వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటా రెండు దిక్కులు మాట్లాడుకుంటా ముందు ఒకటి వెనకొకటి ఇలాంటి వాళ్ళతో చేసుకుంటా వాళ్ళతో సావాసం చేస్తే అలాంటి గుణగనాలు వస్తాయి పాపం చేయ ఉంటే పాప లాంటివే గుణగణాలు వస్తాయి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి గుణగనాలు వస్తాయి ఇవి మనకు బైబిల్ని నేర్పిస్తుంది కదా సో అందుకే అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటే మనం దూరం చేసుకోవాలి వాళ్ళని చెప్పాలా ఇది కాదు సరైనది కాదు ఇది బోధ ఈ బోధ కాదు సత్యమైన బోధనలోకి రమ్మని మనం చెప్పాలి ఎందుకంటే ఇది దేవుడు ధర్మశాస్త్రం లేని వారి కోసం చెప్పట్లేదు ధర్మశాస్త్రం ఉన్న వారి కోసమే చెప్తున్నాడు అంటే క్రైస్తవులు నాలుగు గుంపులు కదా పరిశుద్ధులు నీతిమంతులు అన్యాయము అపవిత్రత ఈ అన్యాయం అపవిత్రత చేసే వాళ్ళతో అని దేవుడు చెప్తున్నారు ఎందుకంటే అన్యాయము అపవిత్రత వీళ్ళు చేసే ఎక్కువ సహవాసం ఎవరు ఉంటారు నీతిమంతులు ఉంటారు ఈ గోపజన్యం ఉంటారు ఈ గోపజన్యం ఏం చేశారు ఇటు అటు పరిగెత అట్లా దేవుడు కొన్ని రోజులు చూసి అని ఏమంటున్నాను వీనకపోయి ఉంటే వాళ్ళ దగ్గరే నూకేస్తానంటున్నారు దేవుడు వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను అంటున్నాడు అందుకే ఇజ్రాయలెట్స్ మీద సమాధానం ఉండను గాక అందుకే దేవుడు అంటున్నాడు ఆ దేవుని యొక్క ప్రజలు ఆత్మీయమైన ఇజ్రాయలెట్స్ మనం అంతా అసలైన ఇజ్రాయలెట్స్ కాదే కాదు ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయలెట్స్ అని పేరు ఉంది కానీ అక్కడ ఏసు అంటే వాళ్ళకి తెలియదు ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఇజ్రాయలెట్స్ ప్రజలు అందరూ ఏసు ప్రభుని దేవుని లాగా అసలు స్వీకరించారు వాళ్ళు అక్కడంతా వాళ్ళు ఏమంటారు అంటే ఏసుప్రభు యాజ్ ఏ కామన్ పర్సన్ గా ట్రీట్ చేస్తారు ఆయన ఒక బోధకుడు ట్రీట్ చేస్తారు యాజ్ ఏ ప్రవక్తగా అనుకుంటారు కానీ ఆయన నిజమైన దేవుడు నమ్మరు అందులో నమ్మిన వాళ్ళు ఎవరో కొంతమంది ఉండొచ్చు కానీ అసలైన ఆశ ఆత్మీయమైన ఇజ్రాస మనమే సో అలాంటి ప్రజలు ఇప్పుడు గొప్ప జనము అందరూ కాబట్టి వాళ్ళంతా సమాధానం ఉండాలి అంటే దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళకి ప్రకటింపజేయాలా వాళ్ళ దేవుని పట్ల వాళ్ళకి విశ్వాసం కలిగి నడిపించాలా కానీ ఈ లోకం ఏం చేస్తుందంటే పరిసరాలు సదుకాయలు వీళ్ళందరూ వాళ్ళ మీదనే ఆధారపడేలాగా చేశారన్నమాట అంటే సరుపంలు తెలుగు గుంపులు ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ వాళ్ళు చెప్పిందే వినాల వాళ్ళు చెప్పిందే చేయాలా లోకం అట్లా ఉంది అందుకే జనాలు ఏం చేస్తారంటే కరెక్ట్ గా మోకరించి ప్రార్థన చేయకుండా పాశ్చాంకులతో చేయించుకుందాం వాళ్ళతో చేపించుకుని వీళ్ళతో చేపించుకుని ఇది అంటే వల నమ్మకం ఎట్లయిపోతుందంటే దేవుని మీద ఉండకుండా మనుషుల మీద వెళ్ళిపోతుంది ఆ మనుషులని వాళ్ళు దేవుండగా పూజించేస్తున్నారు ఆ మనుషులని అమ్మ పాస్ట్ అమ్మ పాస్ట్ ఇలా అంటే దేవుడు ఎవరికి భయపడద్దు కాకపోతే రెక్స్పెక్ట్బుల్ గా ఉండమన్నాడు మర్యాదగా జీవించమన్నాడు కానీ ఎవరికి కానీ ఈ లోకం అట్లా ఉంది అమ్మ అంత పెద్ద పాస్ట్ అని మనం ఒకవేళ ఎంత పెద్దవాడైనా తప్పు బోధ ప్రకటింప చేసి దేవుడు అడుగుమన్నాడు చెప్పుమన్నాడు సత్యనే ప్రకటించమన్నాడు కదా ఆ కాలంలో ఐజయ ప్రవక్త పోయి ప్రకటింప ఎంతో మందికి అబద్ధంగా జీవిస్తున్నారు అబద్ధంగా ప్రవచిస్తున్నారు అన్ని చేస్తున్నారని అట్లా ఆయన్ని అట్లా కానీ మన కాలంలో ఎట్లుందంటే ఆ వాళ్ళ రోల్స్ వాళ్ళు చేసేసుకుంటున్నారు చేసుకుంటున్నారంటే దేవుని యొక్క సత్యాన్ని పక్కన వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుంటున్నారు అందుకే వాళ్ళంతా ఒంక్రోవలకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ త్రోవలు ఎవరైతే పోతున్నారో ఇందులో అలాంటి వారికి హెచ్చరించమంటున్నారు హెచ్చరించినాక కూడా వాళ్ళలో మార్పు రాకపోతే వదిలేసేయండి ఇంకా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ఇంకా సర్పంతో తీర్మానం చేసుకున్నారు అన్నమాట నరకానికి వెళ్ళిపోవడానికి కాబట్టి మన్న దేవుడు ఇంకా అక్కడికి అంటున్నారు సమాధానం కలగాల వాళ్ళంతా అంటే బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది ఉంది మొత్తం కలిసి ఒకటే మంద కావాలని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనం కూడా స్థిరమైనంగా అంటే స్టెబుల్ గా ఉండాలా ఎక్కడ పడిపోవద్దు జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఈ కాలంలో ఎందుకంటే దేవుడు ఈ కాలంలో అందరికీ విశ్వాసంలో పరీక్ష పెడుతున్నాడు నమ్మకంలో ఎవ్రీడే మనం నమ్మకంలో జీవించేలాగా ప్రయత్నించాలా దేవం నా వల్ల అవతలేదు ఆత్మ సిద్ధంగా కానీ నా శరీరం బలహీనతంగా ఉంది ఆ శరీరం ఉన్న ప్రతి ఆశలు నల్లగొట్టు ప్రభా తీసే అని మనం ప్రార్థన చేయాల ఎందుకంటే ఆత్మ చెప్పిన మాటలో అంటే దేవుడు మన హృదయంలో మన ఆత్మలో ఉంటాడు కాబట్టి ఆత్మ ఎట్లా చెప్తుందో మన శరీరం ఆ మాట వినాల్సిందే అని మనం ప్రాధన చేయాలా ఎందుకంటే శరీరం చెప్పిందే ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తుంటాము కానీ శరీరంకి మనం దూరంగా ఉండాలా ఆత్మకి దగ్గరగా ఉండాలా అప్పుడే కదా అంతరంగం ముందు దేవుడు మనలో ఉండి మాట్లాడతాడు అందుకే దేవుడు ఒక వా ఈ వాక్యం చెప్తాడు దేవుడు ఆ సైన్స్ వన్ నాట్ ఎప్పుడో ప్రతిసారి నాకు దేవుడు ఇదే వాక్యం జ్ఞాపకం చేస్తుంటాడు శామ్స్ వన్ నాట్ నా ప్రాణమా ఈ హోవాన్ని నా అంతరంగమా సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించమంటాడు ఎందుకంటే ఆయన చేసిన మేలు ఆయన ఎన్నో మనకు ఉపకారాలు చేసిండు చాలా విషయంలో ఆయన మనకి సహాయపడ్డాడు మరి దేవుడు ఎందుకంటే ప్రాణము ఎటు బర్త వెళ్ళిపోతుంది కదా అంటే దానికి ఆశ ఉంటది ప్రాణానికి లేచి తిరగాలి అటు పోవాలని కానీ మన ప్రాణము ఒకటి మన ఆత్మ మన ప్రాణము ఆ శరీరము ఇవన్నీ దేవునికి అప్పజెప్పి మనం పండుకోవాలి నైట్ టైంలో ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి పడుకోవాలి ఎందుకంటే దుస్తుడు వచ్చి అక్కడే కూర్చుంటాడు అందుకే దానికి మన చోటు ఇవ్వద్దు దానికి అవకాశం ఇవ్వద్దు అనంటే మనం ఎట్లా ప్రార్థన చేయాలంటే నా ప్రాణమా యో అను అంటే మన ప్రాణము దేవునికి మన అంతరంగంలో ఆయన ఉండి జీవిస్తాడు కాబట్టి మనం ప్రతిదీ ఆయనకు హ్యాండ్ చేయాల కదా ఆయన పరిశుద్ధ నామంని స్తుస్తూనే ఉండాల మళ్ళీ నా ప్రాణ నా ప్రాణమ యహు అని సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దీనిని మరవకము కదా ఆయన చేసిన ఉపకారం ఏ విషయంలో మరవద్దు ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి మన లైఫ్ ఎంత వరకు ఉందో అంతవరకు ఆయన మనం కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు నా లైఫ్ దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిడు నా లైఫ్ దేవుడు చాలా సాక్షులు కాబట్టి ప్రతి సాక్షిని మనం ఎట్లా అంటే అనేకులకు చెప్తే వాళ్ళు రక్షణలోకి రాగలుగుతారు అన్యులకి సో మనం చెప్పాల్సిన సువార్త ఎవరికి అంటే అన్యులకు చెప్పాల కదా దేవుడు అన్యులను కూడా ఆయన సన్నిధికి నడిపించమంటాడు కదా కొన్నెల్లితో దేవుడు దర్శించి మాట్లాడతాడు కదా మరి కొన్నెళ్ళి ఒక అన్యుడే మరి దేవుడు ఎవరి పట్ల పక్షపాతం చూయించడం అందరి పట్ల ఈక్వల్ ఈక్వల్ గా ఆయన ప్రేమించడు ఆయన బిడ్డలనే కావాలని ఆయనకి ఆశ కదా మనం తెలిసిన దేవుని ఆరాధిస్తున్నాం వాళ్ళు తెలియని వాటిని ఆరాధిస్తున్నారు అందుకే అలాంటి వారికి మనం చెప్పాలన్న శువాత ప్రకటింపజేయాలంటే మనం ఎట్లుండాలా ప్రకటించిన వారు దేవుని యొక్క శువాత ఎవరైతే ప్రకటింపజేస్తున్నారో వాళ్ళంట ఎక్కంటే ఎవరు నమ్మక ముంచిన వారు కదలక నిత్యం సీఎని కొండ వల్ల కొండ ఏమైనా వస్తే ఇరగదు కదా స్ట్రాంగ్ గానే ఉంటది సో మనం కూడా అలా తయారు కావాలని చెప్తున్నారు దేవుడు సీయోని కొండలాగా మనం తయారు కావాలా శివను కొండలాగా మనం తయారైతే అప్పుడు ఎవరు ఎన్ని కొట్టినా అవి మనకు తగ్లేవు ఎందుకంటే ఆయన కవచం మన పట్ల ఉంటది ఎందుకంటే ఆ మనకి ఎఫిషియన్స్ సిక్స్త్ చాప్టర్లు ఉంటాయి కదా దురాత్మల సాహోమతో మనం యుద్ధాలు చేస్తున్నాం కాబట్టి మనం చర్మంగా కవచం ధరించుకోవాలా ఆయన పరిశుద్ధాత్మ ధరించుకోవాలా సత్యాన్ని ఆయన వాక్యాన్ని మనం ధరించుకొని అనేకుల అదృష్టంతో యుద్ధం చేసి విజయం పొందాల అట్లా దేవుడు మనతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు మరి దేవుడు చిన్న వాక్యం ధరించింది కాక ప్రార్థన చేసుకుందామాద్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభ నీకే లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తూత ప్రభ దేవాసు ప్రభ వెళ్ళినప్పుడు మేము నిలబడేలాగా సాయపడమని ప్రార్థించడం తండ్రి దేవ మేము అంచులంచెగా ప్రభ విశ్వాసంలో మేము ఎదగాల ప్రతి దాంట్లో సేవ మేము చేయాలా ప్రభ దేవాసు ప్రభ ఈ వాక్యం రెండంచెలు కట్గాం ప్రభ విన్న చెప్పిన వారికి ఇద్దరికీ వర్తిస్తుంది ప్రభా కాబట్టి ప్రభా మా జీవితాల్లో కూడా ప్రభా ఇచ్చిన వాక్యాన్ని ప్రభా నెరవేర్చుకోవాలా ప్రభా ఆ వాక్య మా జీవితంలో నెరవేర్చని ప్రభా దివ మేము స్థిరంగా కొండలాగా మేము తయారు కావాలా బాకా నదులు మేము ఊపాలా కేకలు వేసేవారిలాగా మేము ఉండాలా ప్రభా మమ్మల్ని ఆ విధంగా తయారు చేయమని ప్రార్థిం తండ్రి దేవాయస ప్రభ మరి ప్రతి బిడంగ ప్రభా నీ యొక్క సప్తంలోకి నడిపించమని ప్రార్థిం తండీ దేవాయస ప్రభా ప్రతి వారి ప్రార్థన చేయాలా దేవాయసు ప్రభ మరి మా ప్రాణమే కనిప్రభ మా ఆత్మనే కని ప్రభా మా శరీరమే కనిప్రభ అవన్నీ కూడా ప్రభా నీకు హ్యాండ్ చేసి మరి నువ్వు చెప్పినట్లు మేము నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది నీ వాక్యానికి మేము విధేత నడుచుకోవాలా మాలో ఇంకేదో నాయచకరం ఉంటే చూపించని ప్రభ నీ వాటిని విడిచిపెట్టి ప్రభ మరి నువ్వు చెప్పినట్లు మేము నడుచుకుంటాం ప్రభా మమ్మల్ని నడిపించని ప్రభా నీకేస్తూతున్న తండ్రి దేవాయసు మరి రాక్ పైన మేము అట్లా రాయలాగా మేము ప్రభా అది గాలి వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా ఏది వచ్చినా కొట్టినా కానీ ప్రభా మేము పడిపోకుండా ప్రభా స్థిరంగా మేము నిలబడాలా ప్రభా నిత్యం శివుని కొండవల్ల లాగా మేము సహాయపడమని ప్రార్థిష్టం తండీ ఎందుకంటే ప్రభా ఇవి చీవర్ డైసెస్ ప్రభా మరి అంచులంచ ప్రభా మేము విశ్వాసలు బలపడుతుండాలా ప్రభా మాకు బలపరచండి స్థిరపరచండి దేవాయస ప్రభా ఎందుకంటే ప్రభా ప్రతిరోజు ప్రభా ఎగ్జామ్ పెట్టిన దాంట్లో మేము విజయం పొందాలంటే ప్రభా కేవలం నీ యొక్క కృపా చేతనే మేము విజయం పొందుతాం ప్రభా ఆ యొక్క నీ యొక్క పరిశుద్ధాత్మక ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తుందండి దేవా ఎక్కడికి వెళ్ళినా మేము తగ్గించుకోవాలా దేవాయప్రభ నీ నామాన్ని ఇచ్చిస్తుండాలా ప్రభా కాబట్టి ప్రభా ఏ క్షణమైన గాని ప్రభా ఈ క్షణమే ఏ క్షీణమే మాలో ప్రభా గర్వమైన ఆత్మ రాకుండా ప్రభా అది ఏ చుక్కమంలో గద్దించి కొట్టివని ప్రభా ఎందుకంటే ప్రభా మర అన్న సెలవిచ్చిన ప్రభా మర అన్న వాక్యంలో చెప్పిన ప్రభా మరి అది ఎవరి దగ్గర ఉందో ఏమో మాకు తెలియదు ప్రభా కానీ యచుప్రభా ఒకవేళ అది ఎవరిలో ఉన్నా మా దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కానీ ప్రభా ఈ క్షణం అది దూరం అయిపోనుగా కమ్మని దేవ యచు ప్రభా చేయండి దీనత్వం కలిగి మేము నడుచుకోవాలా దేవ ఆత్మ విషయంలో వారు దీనిలైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదన్న ప్రభా కాబట్టి ప్రభా మాకు యథార్థ మాకు దయచండి దీనత్వం కలిగి ఈ మాటకి మేము విద్యత మేము నడుచుకోవాలి ప్రభా మాకు సాయం చేయండి ప్రభావా ప్రభా ఎల్లప్పుడు ప్రభా నిన్ను స్థుతించాలా కీర్తించాలా నీ సత్యాన్ని అనేకులకు మేము ప్రకటింపజాలి ప్రభా మా అందరిని అభిషేకించండి ప్రభా కడవరి వశం చేత ప్రభా మరి మీరే మాకు తోడే నడిపించండి యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి దీవించండి ఆశించే తనిపండి జీవితం ఫలి భారీ తన దయచేయం ప్రభా ఎక్కడికి వెళ్ళిన విద్యాన్ని ట్రైబల్ ఏరియాస్ కి బ్రదర్స్ అందరూ శోత ప్రకటన చేయడానికి వెళ్తున్నారు ప్రభా మరి వాళ్ళ కూడా ప్రభా కాపుదలగా ఉండండి వారి కుటుంబాన్ని చుట్టూ యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టండి ప్రభాని యొక్క బ్లస్ ఫ్రెండ్ వాళ్ళు వేసి పెట్టండి వారి కుటుంబంలలో శాంతి సమాధానం ఐక్యత దాయించండి ఎంతో బ్రదర్స్ అయితే వెళ్తున్నారో ప్రభా వారి చుట్టుకున్న ప్రభాని యొక్క దూతల్ని కాపుదలగా దాయించండి దేవాయచు ప్రభావ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభావ ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మలు యసుకృష్ణ నామంలో గర్దిస్త విజి వెళ్ళిపోవాల్సిందే యచుకృష్ణ నామంలో అగ్నిపశన దేవాయచ ప్రభావ వాళ్ళ మార్గాలన్నింటినీ సరాలం చేయని ప్రభావ వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి క్షణంలో ప్రభా ఆ దురాత్మను పారిపోవాల్సిందే ప్రభా అలాంటి అద్భుత రాచకాలు జరిగించని ప్రభావ వాళ్ళు ఎంతమంది మీద చేపెట్టి ప్రార్థన చేశారు ప్రభా అక్కడ స్వస్థత కలగాల ప్రభా అనేకాత్మల రక్షణకి రావాలి ప్రభా ఈ చుకూసిన నామంలో బ్యాప్తిజం కూడా పొందాల ప్రభా మీదే గోపకాలం జరిగించని ప్రభా ఆ ట్రైబల్స్లలో ప్రభా దేవాయి ప్రభా నీ యొక్క కవచం వారి చుట్టూ వేసి పెట్టని ప్రతి బ్రదర్స్ ని దీవించండి ఆశించేదనింపండి ప్రభా వారికి వెళ్ళడానికి ప్రభా కావలసిన వస్తుంది మీరు తీర్చండి సమకూర్చి పెట్టమని ప్రార్థిస్తుందండి కూడా ప్రభా నీ యొక్క జ్ఞాపకార్థమైన బుక్ లో వారిని రాసుకొని పెట్టుకోమని ప్రార్థిస్తాం తండ్రి మన మీద ప్రతి బిడకి తోడైండి నడిపిస్తారని యొక్క పనులు ప్రతి బిడని నిఘ్నం అయిపోయేలాగా సాయపడమని ప్రార్థిస్తూ ప్రభావని యొక్క రాకడికి ప్రతిబిడని సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి అమేన్ దేవం మనం దినమంతా కాంచి కాపాడి సజీవ లెక్కల మీద పెట్టిన దేవానికి వందనాలు ఏ స్రజానికి స్తోత్రం దేవా ఈ దినమిచ్చిన దేవానికి వందనాలు తండ్రి ఏ స్రజానికి స్తోత్రం దేవా ముఖ్యంగా వాక్యం మీరే మా మాట్లాడిన దేవానికి వందనాలు దేవానికి స్థూత్రం నేందు దేవానికి ఇస్తుంది కదలక నిత్యం శివను కొండాలని ఉండాలి దేవా ఏ స్రజా కొండ మీరే కాబట్టి దేవా దేవా మీరే తోడై ఉండండి ఒక వాక్యం దేవ మన దేవులను దాండపడాలి వాక్యాన్సరంగా జీవించ ప్రకటించేలా దేవా అలాంటి జీవితం మీరు మాకు దేవా దేవా మీరు మాతో మాట్లాడిన ఇప్పుడు ఏ సజానికి దేవా ఏ శ్రు కృష్ణానికి మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా రవి చెల్ల బ్రదర్ని ముట్టండి దేవా హార్ట్ ముట్టండి ఆ కిడ్నీ ముట్టి తాకి స్వస్థపరచండి అప్పుడని మీరు రక్షించుకొని దేవాని కృపలో భద్రపరచుకొని దేవాన్ని ఎక్కిచ్చి తో దేవా అలా మనమరాలని కూడా ముట్టండి దేవా అబ్బా మంచి ఆరోగ్యం దయచేయండి దేవ అబ్బా ముట్టి స్వస్థపరచండి మంచి జ్ఞానం దయచండి దివా కట్టు సమాధానం శాంతి నెమ్మది దయచేసి దేవా అబ్బల ద్వారా నీ నామానికి మహిమ కలగాల దేవా ఈశ్వజాన్ని ఎక్కి తోదాం దేవా ఏ శుక్ర వందనాలు తండ్రి కామమ్మ సిస్టర్ ముట్టండి దేవా నర్సమ్మ సిస్టర్ ని ముట్టండి దేవా అలా క్యాన్సర్ నుంచి గుడుదల పొందాలి దేవ బాగా నర్సమ్మ సిస్టర్ రేపు రేపు వస్తుంది దేవా అది నార్మల్ రావానే గూలీల ద్వారా తక్కువ కావాలి ఇంకో సిస్టర్ కూడా గూలీల ద్వారానే తక్కువ కావాలి ముఖ్యంగా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవా అలా దండి శోదం అన్ని కొద్దివేయండి దేవా ఈశ్వజానికి ఉద్రం ఏ వందనాలు అండి దేవాన్ని కిస్తూద్రం దేవడాన్ని రక్షించుకొని వాళ్ళ ద్వారా నీ మహిమ కలగాల ఈశ్వజానికి ఇస్తూ మన చుట్టూ సిస్టర్ ని ముట్టండి దేవా వాళ్ళ మంచి ఆరోగ్యం దండి నీ కృపల భద్ర పరచుకొని నీ గాయపడి ని ముట్టి తాకి స్వస్థ పచ్చి శివుల బలంగా దేవా ఏశ్వజాన్ని కిస్తూ ఉద్రం బ్రదర్ ని ముట్టండి ఆ లివర్ ని ముట్టి తాకి స్వస్థపరచండి ఐసునాంలో స్వస్థత దయచండి బుడదలా దండి దేవాన్ని కృపలో భద్రపరుచుకోండి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి కావేస్త దేవా అన్నన్ని ముట్టండి వాళ్ళకి చిన్న సంతానాన్ని ముట్టండి వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచండి కృపలో దేవా దేవ అన్నకు మారు మనసు రక్షణ దయచని శోధనలు కొట్టివేసి ఆ కుటుంబాల సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఐశ్వజానికి ఉద్రం దేవా సజానికి వందనాలు తండీ మరి అన్న మరి ఊరికి వెళ్ళి అక్కడ మీరు తోడై దేవా దేవాన్ని గొప్ప దేవుడు దివా అలా మీరే కార్యం జరిగించండి దివ మరి వ్యాన్ రక్త పురుషణ దండి మీ దేవదత్తల కార్థలా దయించండి దేవానికి ఉద్రం దేవాల ప్రయాణంలో మీ తోడై ఉండండి దేవా దేవా మీరు ముందు నడవండి దేవా ఏస్తునామంలో మీరే కార్యం జరిగించండి దేవా ఏశ్వజానికి ఇస్తు ఉద్రం దేవా ప్రతి అవసరతుల దేవాల పక్షున మీరు తీర్చండి అక్కడ మీరు తోడై ఉండండి దేవా ఏస్తునామలో దేవానికి వందనాలు ఏశ్వజానికి ఉద్రం దేవా మరి ఏసరాజా మీరే ఆత్మకార్యం జరిగించే ముఖ్యంగా ఈ స్కైప్ లో ఉన్న ప్రత్యేక బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి తాకండి విడదలా దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను రక్షించుకోండి ప్రతి కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేయండి ముఖ్యంగా దేవానికి వందనాలు తల్లి తండ్రి ఏసు స్తోత్రం దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవానికి స్తోత్రం ఏసు రజానికి వందనాలు దేవ ప్రతి కుటుంబాల మీరు రక్షించుకోండి ప్రతి ఒక్క బిడ్డను దేవా అనేక మేము సిద్ధపడాలి అనేకలో మేము సిద్ధపరచాలి దేవా దేవా అలాంటి జీవితం ప్రత్యేక మీరు దయచేసి నీ సాక్షిగా నిలబెట్టి మా ద్వారా నామానికి మహిమ కలగలదే వయస్సునామలో మీరే కార్యం చర్యించమని ఏసు కృష్ణాం నడుచు నాం తండ్రి అమేన్ సిస్టర్ పరిశుద్ధుడా పరిశుద్ధిడా మహాధనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా నీతిమంతుడా నా తండ్రి మహిమలో నివసించి నా రాత్రికాల సమయం మంది ప్రభ మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు వందనాలు నీ యొక్క వాక్యం ద్వారా మాత్రం మాట్లాడేదండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి నీ నీ అందు నమ్మిక వచ్చిన సియోను కొండవలే ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు నమ్మదగిన దేవుడు ప్రభ ప్రతి మాట సెలవిచ్చినది ప్రభ పొల్లు పోకుండా నెరవేరుతుంది మా జీవితంలో నిష్ఫలంగా ఎప్పుడు వెనక్కిపోదు నాయన నీ యొక్క మాటలను బట్టి నీ యొక్క బట్టి నీ ధైర్యని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం స్తోతులకు పాత్రుడవు స్తోత్రారూఢ ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నా తండ్రి నువ్వు కొండ ఉన్నావు చంద్రీ ప్రభ నువ్వు పర్వతం పర్వతములు ఉన్నట్టు ప్రభ నీ యొక్క కృపలు మమ్మల్ని భద్రపరిచినావు నా తండ్రి అపాయంలో రాకుండా నా తండ్రి ప్రభ ప్రతి విషయంలో మాకు తోడైన దేవుడు ఒక బండ మీద మమ్మల్ని స్థిరంగా నేర్వర్చిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తోట మా మోకాళ్ళని ప్రభ సడలకుండా నా తండ్రి నిలబెట్టమని ప్రభ విశ్వాసంలో పడిపోకుండా ఏ బిడ్డ కూడా నా తండ్రి జారిపోకుండా సహాయం చేయమని నా తండ్రి కార్యం నీవే ప్రభ ఎందుకంటే మంచి నువ్వు మేలు చేయదేవడం అతను యథాత హృదయందులందరికీ మేలు చేయబడవు నాయన నా మీద తండ్రి ప్రభని యొక్క సమాధానం నిరంతరం ఉంటుందని నీ వాగ్దానం ప్రభ దావిధ కీర్తనల ద్వారా మాతో మాట్లాడిన ఏసీ నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి యొక్క సమాధానం మా గృహంలో ఉండాల ప్రభ ప్రతి ఒక్కరు బిడ్డ జీవితంలో తండ్రి సమాధానం కావాలని అయినా ఎందుకంటే సమాధానం లేకుండా ప్రభ నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రభా విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు ప్రభ అసమాధానంతోటి ప్రభ గొడవలతోటి నతండి ఎన్నో విధ విభేదాలు ప్రభా నండి నీవే కార్యం జరిగించు మరి గ్రూప్ లో ప్రభా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఎంతో మీరు ముడుతున్నారు స్వస్థపరుస్తున్నారు విడుదల ఇస్తున్నారు ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం నతండి కావమ్మ సిస్టర్ గురించి నర్సమ్మ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డల క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ప్రభా కార్యం జరిగించండి ప్రభా టాబ్లెట్స్ తోటి ప్రభ నండి ఆ సర్జరీ లేకుండా ప్రభ త్వరగా స్వస్థపరచున్నట్లు ప్రభాని యొక్క వాక్కును పంపి ఆ బిడ్డలను నయం చేయమని ముట్టుమని బాగుపరచమని స్వస్థపరచమని విడుదల ప్రకటిస్తున్నాం నాయన నీకు కృపల జ్ఞాపకం రాజన్ బ్రదర్ ని ముట్టండి లివర్ ప్రాబ్లం నుంచి ప్రభా బాబిడకు విడుదల దయచేయండి ఆ యొక్క విషయంలో ప్రభ నతన్ని సహాయం చేయండి ప్రభా స్వస్థత దయచేయండి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఆ బిడ్డకు ప్రభ ప్రతి విద్య దురాత్మ సమూహాలను లయపరిచి ఆ మీరు రక్షించుకోనండి ఆ బిడ్డల జీవితాల ద్వారా మీరుగే మహిమ కలుగునుగా మనోజ్ బ్రదర్ ని సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆయన వారికి ఉన్నటువంటి చిన్న చిన్న స్వస్థలలో ప్రభా నదని మీరు ముట్టండి బలపరచండి స్వస్థపరచండి నా తండి మీ యొక్క చేత బలపరచండి నా తిరిగి ముందుకు సాగుటకు బలమైన సాక్షులుగా నిలబెట్టండి అయినా ఆయన ఈ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభానదండి ఇంకా వాక్యం ఎదుగుటకు ప్రభానదండి ఇంకా గొప్ప గొప్ప మర్మాలు మహిమలు ప్రభ ఈ యొక్క నామంలో వారు ప్రకటించటకు సహాయం చేయండి అదేవిధంగా కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆమె భర్త గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బలపరచండి ఆమె భర్తను మార్చుకోండి రక్షణ జరిగించండి ఆ మహిమను కనబరచండి నాయన బిడ్డల జీవితంలో కూడా గొప్ప విజయం దయచేయండి స్కూల్ సీట్స్ విషయంలో కూడా వారికి కలిగినటువంటి సమస్యలన్నింటిలో నుంచి బ్రహ్మ మీరే బిడ్డలు దయచేయండి బిడ్డలను ముట్టండి స్పష్టపరచండి ఏసన్ అతని యొక్క కార్యం అన్నింటినీ కూడా ప్రభ ఘనమైన కార్యములుగా ప్రభ వివరించటకు సాక్ష్య నిలబెట్టండి రవి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం జ్వరంతో అస్వస్థతో ఉన్నాడు ప్రభా న తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ తో కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ప్రభాతండి ఎంతో వేదనతో ఉన్నాడు నాయన తండ్రి ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభ నడిన నుంచి అధికారులు వరకు అవయవం ని ముట్టి స్వస్థపరిచి బలపరిచి సంపూర్ణ విడుదల మీరే దయచి మనం ప్రార్థిస్తాం ఈ యొక్క వాక్ను పంపి ఆ బిడ్డ శరీరంలోని అస్వస్థలన్నిటి ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డను మీరు బలపరచండి విశ్వాసంలో స్థిరంగా ఎదుగుటకు సహాయం చేయండి నా ప్రభా ఆత్మకార్యంలు జరిగించండి ఆ గృహంలో ఆయన మనరాల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ కూడా మరి ప్రభా యాక్సిడెంట్ జరిగింది ఆ బిడ్డ మూడు ముట్టండి ప్రభ అతని బిల్డింగ్ నుంచి పడింది ప్రభా బిడని స్వస్థపరచండి ఇంకే ఎక్కడెక్కడ నతండి బాడీలో ప్రభా సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యను మీరు ముట్టండి నాయన సంపూర్ణ విడుదల బిడకు ప్రకటిస్తున్నాం కృపల జ్ఞాపకం చేసుకొని ప్రభా నతండి మీ యొక్క నామంకే మహిమ తెచ్చుకోనండి ప్రభా మరి బ్రదర్స్ అందరూ కూడా రేపు ఛత్తీస్గఢ్కి వెళ్తున్నారు ఏసయా అతని భయంకరమైన ప్రాంతాలు అడవి ప్రాంతాలు ప్రభ నతండి కొండ జాతుల ప్రాంతాలు ప్రభా నా తండ్రి అక్కడ విగ్రహారాధన ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వెళ్తున్నారనైనా ఎంతో రిస్క్ తీసుకొని వెళ్తున్నా ఈ బిడ్డల చుట్టూ అగ్ని కంచిపోయేయండి ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు నమ్మదగిన దేవుడవు ప్రభ అడుగు పెట్టు ప్రతి దయచేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా అతని బిడ్డల చుట్టూ అగ్ని కంచి వేయండి నా తండ్రి రాత్రి వెన దెబ్బన తగలకుండా ప్రభానాథండి మేఘ స్తంభంతో అగ్నిస్తంభంతో ప్రభ ఆ బిడ్డలను మీరు కంచె వేసి ప్రభ నడిపించండి కార్యములు జరిగించండి ఆశ్చర్య కార్యములు జరగాలని ఆయన ప్రతి బిడ్డ అక్కడ మారు మనసు పొందాల ప్రభ అక్కడ ఆత్మల సంపాదన జరగాలని ప్రతి ఒక్క ఆత్మని వెలిగించండి ఆత్మ కార్యంలు జరిగించండి ప్రభా సేవలు స్వస్థత కార్యంలో అద్భుత కార్యం మీరు చేయండి నాయన ప్రభ మనుషుల మేము నిమిత్తం మాత్రం మా ద్వారా జరిగించి మీ యొక్క నమమునకు మహిమ తెచ్చుకోనండి ప్రభానాథండి గొప్ప కార్యములు చేసే దేవుడు ఆటంక పరుస్తున్న విధమైన అంధకార శక్తులు మంత్ర చీకటి శక్తులు ప్రతి దురాత్మ సమూహాలని ఏస్తున్నామంలో లయపరుస్తున్నాం దివాన్ని యొక్క కార్యములు జరిగించండి ఎంతో గొప్ప కార్యములు మహిమాల కార్యములని మీరే బిడ్డల పట్ల జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తెలిస్తున్నాం ఈ రాత్రి సమయం అందు ప్రతి ఒక్క బిడ్డని మినిస్ట్రీలో వాడుకుంటున్నందుకు ప్రభా ప్రతి ఒక్కని మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు తెలుస్తున్నాం విశ్వాసంలో ఇంకా ముందుకు బలపడటకు సహాయం చేయండి లోటుపాట్లన్నింటినీ సరిచేయండి బలహీనతలన్నింటినీ కొట్టివేయండి ప్రభ స్థిరంగాన్ని అందు నిలబడటకు ప్రభ వాక్య ప్రతిలో సాక్ష్యమిచ్చటంలో ప్రభ ముందుటకు నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోనండి నా తన్ని రాత్రే మంచి నిధులు దయచేయండి వేకులేసి ప్రభ నేను స్థుతించటకు మరొక నూతన దినమును దయచేయమని ప్రభా నీ యొక్క జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ పట్ల కార్యం జరిగించమని ఏసు శక్తిగల నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె క్రీస్తు కృప పరిశుద్ధ సహాయము నడిపింపు ప్రతి ఒక్కరికి కేబిఎం మినిస్ట్రీలోని ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి గృహంలోకి ప్రభ యేసు శక్తి గల మి జరుగును కాకా. ఆమ్నం